వాది విప్రతిపత్తయస్టు ఏం పూర్వాచార్యై వివిచ్య దర్శిత వాది విప్రతిపత్తి అంటే అనేక మంది మతవాదులు వారి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక్కొక్క ఉపాధిని ఆత్మగా చెప్తూ ఉన్నారు బుద్ధి ఆత్మ అని కొందరు అంటారు మనస్సాత్మని కొందరు అంటారు ప్రాణమాత్మని కొందరంటారు ఇంద్రియాల ఆత్మని కొందరంటారు స్థూల శరీరమే ఆత్మాని కొందరంటారు పుత్రులే ఆత్మ అని కొందరంటారు ఇంతవరకు వీళ్ళందరూ కూడా వాదురాడుకుంటున్నారు ఇది ఆత్మ ఇది ఆత్మ ఇది ఆత్మ అని ప్రత్యక్ష స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకోజాలక భ్రంతులో వివాదం చేసుకుంటూ ఉన్నారు వారి యొక్క వివాదమును పూర్వాచారులు శంకరాచారులు మరి వారి అనంతరం అనేక మంది మహాత్ములు కూడా చెప్తూ ఉన్నారు శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యంలో మొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సూత్రంలో ఈ వాదుల యొక్క వివాదాన్ని ప్రదర్శించారు అక్కడ అట్లే వారి తర్వాత కూడా అనేక మంది మహాత్ములు తత్వానుసంధానంలో మరి వేదాంత సారంలో ఇత్యాది గ్రంథాల్లో ఈ వాది విప్రతిపత్తి విషయము విస్తారంగా చెప్పబడింది ఇక్కడ కూడా గ్రంథకర్త విస్తారంగానే చెప్తూ ఉన్నాడు వినండి తథాహి అదే విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు తదేవ ప్రతిపాదనం తథాహి అతి ప్రాకృత అత్యంత ప్రాకృతులు అంటే విషయీ పురుషులు ఏమంటారు స్వాత్మావైపుత్ర ఆత్మావైపుత్ర నామాసి అని అంటారు కదా కౌశితికి ఉపనిషత్తులో చెప్పబడింది రెండు పదకొండులో ఆత్మావైపుత్ర నామాసి అంటే పుత్రుడే ఆత్మా అని ఈ విధంగా శృతి ప్రమాణానిచ్చి ఇది శృతే నష్టమే నష్ట అనుభవాత్ పుత్ర ఆత్మా ఇది వదంతి ఆత్మావై పుత్రనామాసి అని శృతి ప్రమాణం ఉన్నది మరి ఇంతే కాకుండా తన తనకు ఎంత ప్రీతి ఉంటుందో అట్లనే పుత్రునియందు కూడా ప్రీతి ఉంటున్నందువలన మరి పుత్రుడు నష్టమైతే అహమేవ నష్ట అంటాడు పుత్రుడు పుష్టుడైతే అంటే మంచిగా ఆరోగ్యవంతుడే గట్టిగా లావుగా ఉన్నట్లయితే అహమేవ పుష్ట అంటాడు ఈ విధమైనటువంటి అనుభవం కూడా ఉన్నందువలన పుత్రులే ఆత్మా అని అత్యంత బహిర్ముఖ పురుషులు ప్రాకృత పురుషులు అంటారు ఇక చారువాకాస్తు చారువాకులు ఎవరైతే ఉన్నారో సమావేశ పురుష అన్నరసమయ ఇది శ్రుతే ప్రదీప్తృహాత్ స్వత్రం పరిత్యజ్య అగమదర్శనా స్థూలోహం కృషోహం ఇతనుభవా స్థూల శరీరం ఆత్మా ఇది వదంతి వీళ్ళు కూడా చార్వాకులే వీళ్ళేమంటారంటే శరీరమే ఆత్మా అంటారు సమావేశ పురుషో అన్నరసమయ ఇది ృతి కూడా చెప్తూ ఉన్నది తైత్రి ఉపనిషత్తు అన్న రసమేమైన అంటే అన్నము చేతి ఉత్పన్నమైనటువంటి అన్నమయ్య శరీరమే ఆత్మ అని చార్వాకులు చెప్తూ ఏమంటారంటే తన ఏ విధమైనటువంటి ప్రీతి ఉంటుందో అటువంటి ప్రీతి పుత్రులయందు కూడా ఉంటున్నందువలన పుత్రులే ఆత్మ అని ఏదైతే బహిర్ముఖ పురుషులు లోకాయతులు చెప్తూ అది సరికాదు మరేమనగా ఒక్కొక్కసారి వాళ్ళు ఆడమరుసే నిద్రపోయినప్పుడు పడుకున్నప్పుడు గాడ నిద్రలో ఉన్నప్పుడు ఎవడో దుర్మార్గుడు శత్రువు అనుకోండి లేదా ఏదో నిమిత్తం చేత గుడిసెకు నిప్పు అంటేంది నిప్పు అంటేంది మొత్తం కాలి అది మీద నిప్పులు పడుతూ ఉన్నాయి అప్పుడు వెంటనే దిగ్గునలేసి ఆ తండ్రి కొడుకు పోతే బాయ్ వస్తే చావని నేను బ్రతికితే కొడుకును వదిలిపెట్టేనే కాని వాడు బయటపడతాడు చూసారా ఇప్పుడు ప్రేమ కొడుకు ఎందు ఉన్నట్ట వాణింద ఉన్నట్ట చెప్పండి నిజంగా చెప్పుకోరు అబద్ధం ఆడకు అంతేనా లేదా తన ఎందే నిజమైన ప్రేమ ఉన్నట్టమైందా కొడుకు పోతే బా ఎవరు జావని అంటే ఏమన్నట్టు ప్రేమ వాని మీద ఉన్నట్టని మీద శరీరం మీద ఉన్నట్ట వాణి శరీరం మీదనే ఉన్నట్టే కదా అంటే ఇప్పుడు తన శరీరం మీదనే అత్యంత ప్రీతి కనపడుతుందని ద్వారా అత్యంత ప్రీతికి విషయమేదో అదే ఆత్మ కాబట్టి శరీరమే ఆత్మ మరొక అనుభవం ఏం చెప్తారంటే పృశోహం స్థూలోహం గౌరోహం గచ్చామి లంగయామి తిష్టామి అని ఈ విధంగా కూడా స్థూల శరీర ధర్మాన్ని తన కింద ఆరోపించుకొని స్థూల శరీరమే ఆత్మ అని అంటారు నేను దొడ్డుగా ఉన్నాను నేను బక్కగా ఉన్నాను నేను పొడుగుగా ఉన్నాను పొట్టిగా ఉన్నాను ఎర్రగా ఉన్నాను కర్రగా ఉన్నాను అని ఈ స్థూల శరీరం యొక్క ధర్మాలే కదా అస్థుల శరీర ధర్మం తన ఎందు ఆరోపించుకొని ఆ స్థుల శరీరమే ఆత్మ అని భావిస్తూ ఉన్నారు చారువాకులు ఇక అపరహ చారువాక ఇక వేరే చారువాకులు ఏమంటున్నారు కొంతమంది దేహ ప్రాణాహ ప్రజాపతి మేత్య బృయు ఇత్యాది శృతే ప్రశ్నోపనిషత్తు మొదలైనటువంటి ఈ ప్రాణ సంవాదం అనేటువంటి ప్రకరణం ఉండదు ప్రశ్నోపనిషత్తులో మరియు చాంద్రోగ్యలో కూడా ఉంది అయితే అక్కడ ఇంద్రియాలు ప్రాణములు ఇవన్నీ పరస్పరం వివధమానా పరస్పరం వాదులాడుకొని అహం శ్రేయస్సే అహం శ్రేయస్సే అహం శ్రేయస్సే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని పరస్పరము వాదులాడుకొని ఆ ఇంద్రియ గ్రామం ఆ ఇంద్రియ సమూహం అంతా కూడా ప్రజాపతి దగ్గరికి వెళ్ళినాయి మాకు తీర్పు చెప్పండి అని దేహ ప్రాణా ప్రజాపతి మేత్య బ్రూయు ఇత్యాది శ్రుతే అభావే శరీర చలన అభావాత్ కానోహం బజ్రోహం ఇత్యాది అనుభవాత్ ఇంద్రియాని ఆత్మా ఇది వదంతి ఇంద్రియాలే ఆత్మా అంటాడు ఎందుకనంటే ఈ ఇంద్రియాలు గనక లేకపోతే శరీరం ద్వారా ఏ వ్యవహారం కూడా జరగదు పైగా కానోహం మూకోహం బదురోహం ఇత్యాది అనుభవం కూడా ఉంది నేను చెవిటి వాడిని గుడ్డి వాడిని కుంటి వాణ్ణి అనుభవం కూడా ఉన్నందువలన ఇంద్రియాలే ఆత్మా అని కొందరు చారువాకులు అంటారు ఆ తరువాత అపరహ చారువాక మరక వేరే చారువాకులు ఏమంటారంటే అన్యొంతరాత్మ ప్రాణమయ ఇత్యాది శ్రుతే ప్రాణ ఇంద్రియ చలన అయోగా అహం అసనాయావాన్ అహం పిపాసావాన్ ఇత్యాది అనుభవాచ్ ప్రాణ ఆత్మా ఇది ఇక ప్రాణ ఉపాసకులు హిరణ్య గర్భోపాసకులు ఏమంటారంటే ఈ ప్రాణం లేకపోతే ఇంద్రియాల యొక్క వ్యాపారం కూడా ఏమి జరగదు ఇంద్రియాల యొక్క చలనం ఏమి జరగదు పైగా ప్రాణం యొక్క ధర్మాలు ఏవైతే ఆకలి దప్పులు ఉన్నాయో వాటిని ఆరోపించుకొని అహం పిపాసవాన్ అని అంటాడు అహం అసనాయవాన్ అహం పిపాసవాన్ అని ఈ విధంగా అంటాడు నాకు ఆకలిసింది నాకు దప్పికేసింది అనేటువంటి అనుభవం చేత ఆకలి దప్పులు ఆ ప్రాణ ధర్మాలైతే ప్రాణ ధర్మాలను తనయంత ఆరోపించుకొని నాకే ఆకలి నాకే దప్పిక అవుతుంది అని విధంగా అనుభవం ఉన్నది పైగా అన్యోంతరాత్మ ప్రాణమయ అంటూ శృతి ప్రమాణం కూడా ఉన్నందువలన ప్రాణమే ఆత్మ అని ప్రాణాత్మ అంటున్నారు ఇక అన్యస్టు చారువాక మరొక చారువాకులు ఏమంటాడు అన్యోంతరాత్మ మనోమయ ఇత్యాది శృత మనిషి సుప్తే ప్రాణ అపానాదే అభావాద్ అహం సంకల్ప వికల్ప వాని ఇత్యాది అనుభవాచ్ఛ మన ఆత్మా ఇది వదంతి ఇక అన్యోంతరాత్మా మనోమయ అని అంటూ ఉపనిషత్తు చెప్తున్నది మనస్సే ఆత్మా అని ఇక మనసు లేకపోతే ఇంద్రియాల వ్యాపారాలు జరగవు ఒకవేళ ప్రాణము ఉన్నా లేని సమానమే ప్రాణం జడమున్నది ఆ జడమైనటువంటి ప్రాణం ఉన్నంత మాత్రం చేత ఆ కమ్మరి కొనువులోని గాలి తిత్తి వలే ఈ ప్రాణము నడుస్తూ ఉంది అది జడమున్నది దాంతో ఏ వ్యవహారం జరగదు ఆ మనస్సే కనుక లేకపోతే మనసు ఇంద్రియాలతో సంయోగం లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు ప్రాణం యొక్క ఉపయోగం కూడా లేదు అన్యత్ర అభూవం అహం నా అద్రాక్షం అని ఈ విధంగా అనుభవం కూడా ఉంది నా మనస్సు వేరే వెళ్ళింది నా మనసు అన్యత్ర ఉండింది నేను చూడలేకపోయాను అంటాడు నా నేను వినలేకపోయాను అంటాడు ఎందుకు ఇంద్రియంతో విషయం యొక్క సంబంధం అయినప్పటికీ కూడా మనసు గనక ఇంద్రియంతో సంబంధం లేకపోతే ఆ విషయం జ్ఞానం కావి ఏ వ్యవహారం జరగదు అంటే ఇప్పుడు ఇంద్రియాలు శ్రేష్టమా మనస్సు శ్రేష్టమా చెప్పండి వాటికంటే మనస్సు సంయోగం అయితేనే జరుగుతుంది లేకపోతే జరగదు అన్నట్టు మనసే శ్రేష్టము ప్రాణం ఉండి కూడా లేని సమానమే అది కొమ్మరి కులలోని తోలితిత్తి లాగా ఈ ఊపిరితిత్తుల్లో ప్రాణం ఆడుతూ ఉన్నది అంతే అది జడమున్నది కాబట్టి ప్రాణము కంటే ఇంద్రియాల కంటే కూడా శ్రేష్టమైనటువంటిది మనస్సు పైగా అహం సంకల్పవాన్ అహం వికల్పవాన్ అనేటువంటి అనుభవం కూడా ఉన్నది కాబట్టి ఇంద్రియ ప్రాణాదుల కూడా శ్రేష్టమైనటువంటిది మనస్సు మరియు అన్యంతరాత్మ మనోమయ అనే ప్రమాణం కూడా ఉన్నందువలన మనస్సే ఆత్మా అని మరొక సార్వాక ప్రకారంలో చెప్తారు సర్వాకాల్లో కూడా అన్ని తెగలున్నాయి ఆ లోకాయుతలు మొదలుకొని ఈ మన ఆత్మ విలందరు వీళ్ళందరు కూడా చారువాకుల్లోనే గణనయ్యతారు తూల శరీరం ఆత్మ అనేవాళ్ళు కూడా చారువాకులే ఉత్రుడ ఆత్మ అనేటువంటి వాళ్ళైతే అంత అత్యంత బహిర్ముఖులు విషయ పురుషులు ఇక ఇంద్రియాత్మవాదులు ప్రాణాత్మ వాదులు మనో ఆత్మవాదులు వీళ్ళందరూ కూడా చారువాకుల్లోని ప్రకారం అనేక తెగలున్నాయి ఇక వాళ్ళకంటే కొంచెం లోనికి వెళ్లి విచారం చేసినటువంటి వాళ్ళు యోగాచారి బుద్ధుని యొక్క అనుయాయులు నలుగురు ఉన్నారు కదా మాధ్యమికులు అంటే శూన్యవాదులు మరియు బుద్ధి ఆత్మ అనేటువంటి వాళ్ళు క్షణిక విజ్ఞానమే ఆత్మ అనేటువంటి వాళ్ళు యోగాచారి మరియు సౌత్రాంతికులు వైభాషకులు ఈ నలుగురులో ఏ యోగాచారి ఉన్నాడో క్షణిక విజ్ఞానం ఆత్మ అనేవాడు చెప్తున్నాడు బౌద్ధాస్తు బౌద్ధులు అన్యోంతరాత్మా విజ్ఞానమయ ఇత్యాది శృతే కర్తభావీకరణ శక్తి అభావా అహం కర్త అహం భోక్త ఇత్యాద అనుభవా ఆత్మా ఇది వదతి ఇక ఆ బుద్ధి ఆత్మా అంటాడు ఎందుకనంటే అన్యోంతరాత్మా విజ్ఞానమయ అనేటువంటి శృతి ప్రకారంగా శృతి ప్రమాణమైతే బుద్ధి ఆత్మా చెప్తూ ఉంది మరింతే కాకుండా కర్త కనుక లేకపోతే కరణాల యొక్క ఉపయోగం ఏమీ లేదు ఇంతవరకు కనుక ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ ఆత్మ అని చెప్పేవాళ్ళు ఉన్నారనుకుంటూ వచ్చాం కదా అవన్నీ కూడా ఈ కర్త జీవునికి కరణాలు ఉన్నాయి కరణములు ప్రధానమా కర్త ప్రధానమా చెప్పండి కర్తయే ప్రధానం ఉంటాడు కదా కరణాలవి ఉపకరణాలు ఉన్నాయి ఆ కర్త వాటిని స్వీకరిస్తే స్వీకరిస్తాడు లేకపోతే లేదు కానీ కర్తనే ప్రధానం ఉంటాడు కాబట్టి బుద్ధియే ఆత్మ అది కర్త ఉన్నది కర్త భావే కరణ శక్తి అభావా కర్త గనక లేకపోతే కరణాల లోపల వ్యాపారం చేసే శక్తి లేదు కర్త ప్రేరేపించినప్పుడే కరణాలు వాటి వాటి విషయాల్లో వ్యాపృతం అవుతాయి కర్త గనక లేకపోతే ఇంద్రియాలు ఏం పని చేయవు అదే యజమాని లేకపోతే సేవకులు స్వతంత్రంగా పని చేయగలరా కర్త గనక యజమాని గనక నియమిస్తే నువ్వు ఈ పని చెయ్యి అని నియమిస్తే అప్పుడు చేస్తారు కానీ స్వతంత్రంగా వాళ్ళు ఏ పని అని చేస్తారు యజమాని నియమించినప్పుడే కదా వాళ్ళు సేవకులు చేసేది అట్లా బుద్ధి నియామకము ఉన్నప్పుడే ఆ పని పనిచేస్తాయి కాబట్టి కర్తనే శ్రేష్టం కాబట్టి కరణాల కంటే ఆత్మ కాదు మరి కర్త బుద్ధియే ఆత్మ అహం అహం భోక్త ఇత్యాది అనుభవాచ్చ బుద్ధి ఆత్మ నేను కర్తను నేను భోక్తను అని అభిమానం కూడా పొందుతున్నందు బుద్ధి ఆత్మ అని ఈ విధంగా యోగాచారి బుద్ధి ఆత్మ అని చెప్తున్నాడు ఇక వాళ్ళకంటే ఇంకొంచెం సూక్ష్మంగా విచారం చేశారు ఇంక కొంచెం లోనికి వెళ్ళారు వాళ్ళు ఎవరు ప్రాభాకర తార్కికవుతూ తార్కికులు నయ్యాయికులు మరియు కుమారులు బట్టి యొక్క శిష్యుడైనటువంటి ప్రాభాకరం ఆ ప్రాభాకరుడు మరి తార్కికులు వీళ్ళిద్దరు ఏమంటారు అంటే అన్యోంతరాత్మ ఆనందమయ ఇత్యాది శృతే బుద్ధి ఆదీనా అజ్ఞానే లయ దర్శనాద్ అహం అజ్ఞహ అహం న జానామి ఇత్యాది అనుభవాత్ అజ్ఞానం ఆత్మా ఇది వదత వీళ్ళు ఏమంటారంటే అన్యోంతరాత్మా ఆనందమయ అని అంటూ శృతి చెప్తూ ఉన్నందున మరి బుద్ధి ఆదులు ఉన్నాయో అవన్నీ కూడా అజ్ఞానం లోపల లయమైపోతున్నాయి సుశుక్తి అంటూ కానీ అజ్ఞానం మాత్రం విద్యమానమంది ఆ అజ్ఞానం సుషిప్తి లోపల సుఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి అన్యోంతరాత్మ ఆనందమయ అక్కడ ఆనందం యొక్క అనుభూతి కలుగుతున్నది సుషుప్తిలో కాబట్టి అక్కడ ఎవరు చెప్పండి మనస్సు ఉన్నదా బుద్ధి ఉన్నదా ఇంద్రియాలు ఉన్నాయా ఏమున్నాయి చెప్పండి అక్కడ అజ్ఞానం మాత్రమే ఉంది అక్కడ సుఖానుభూతి కూడా ఉన్నందువలన అన్యోంతరాత్మ ఆనందమయ అన్నటువంటి ప్రమాణం చేత మరి అహం అజ్ఞాహ అహం న జానామి అనేటువంటి అనుభవం చేత ఆ అజ్ఞానమే ఆత్మ అంటే ఆత్మ అజ్ఞాన రూపం తమో రూపం అంటారు ఆత్మ ప్రకాశ రూపం కాదు జ్ఞాన రూపం కాదు తమో రూపం అంటారు వాళ్ళు నైయాయకులు మరి ప్రాభాకరులు అయితే మరి ఆత్మయందు కూడా నాకు ఇది తెలుసు అహం ఘటం జానామి అహం పటం జానామి అని ఈ విధంగా తెలివి కూడా ప్ర మనకు కనపడుతున్నది కదా ఆత్మయందు ఆత్మ జడం ఆత్మ అజ్ఞాన రూపం అని ఒకవేళ అంటే వాళ్ళు అంటారు సుశుప్తు లోపల అహంకర్త అహంభోక్త అని కానీ లేదా ఘట జ్ఞానవాన్ గాని అని కాని అయం ఘటహ అయం పటహ అనేటువంటి జ్ఞానం కానీ ఉందా లేదు కానీ ఆత్మ ఉందా లేదా అక్కడ ఉన్నది అందువల్ల స్వరూపం చేత జడమున్నది కానీ ఎప్పుడైతే స్వప్న జాగ్రత్తల్లోకి వస్తాడో అప్పుడు మనస్సు చేత సంబంధం అయ్యి యొక్క సంయోగమైనప్పుడు ఆ ఆత్మయందు జ్ఞానం అనే గుణం ఉత్పన్నమవుతుంది అప్పుడు ఆ జ్ఞానం యొక్క సహాయం చేత జీవుడు వ్యవహారం అంతేగాని స్వరూపత జడమున్నాడు అని ఈ విధంగా వాళ్ళు వ్యవస్థ చేస్తారు కాబట్టి అహం అజ్ఞాన జానామి అనేటువంటి అనుభవం చేత కూడా ఈ అజ్ఞానమే ఆత్మా అని ప్రభాకర భట్టు వీళ్ళు అజ్ఞానమే ఆత్మ చెప్తారు ఇక బాట్ాస్తూ ఇక కుమారుని అట్లా కాదు నాయనా ఆత్మ జడము కాదు మరి ప్రజ్ఞానగణ ఏ ఆనందమయ ఇత్యా శ్రుతే ప్రకాశ అప్రకాశ సద్భావామహం నమి అనుభవాహిత చైతన్యం అజ్ఞాన స్వరూపం ఆత్మా ఇది వదంతి కుమారులు పట్టు వారి యొక్క అనుయాయులు ఏమంటారంటే ప్రజ్ఞానగణ ఏ ఆనందమయ ఈ ఆనందమయమైనటువంటి జీవుడు ప్రజ్ఞానగణుడు అంటే జ్ఞానం కూడా ఉన్నది వనిలో మరియు సుశుప్తి లోపల ప్రకాశ అప్రకాశ రూపం చేత అనుభవం కూడా ఉంది జ్ఞానము అజ్ఞానము రెండింటి యొక్క అనుభవం ఉంది ఏ విధంగా అని అంటే అహం నా జానామి అనేటువంటి అజ్ఞానం యొక్క అనుభవం ఉన్నది మరియు జాగ్రత్త స్వప్నాల లోపల అహం జానామి అనేటువంటి అనుభవం కూడా ఉన్నది అందువల్ల రెండు తీర్ల అనుభవం ఉన్నది జ్ఞానం యొక్క అనుభవం ఉన్నది అజ్ఞానం యొక్క అనుభవం కూడా ఉన్నందువలన ఆత్మ ప్రకాశ అప్రకాశ రూపం చేత ఉభయ రూపం ఉన్నది అని ఆయన అంటాడు ఎవరు కుమారుని బట్ అంటే జడచేతన రూపం ఉభయ రూపం ఉన్నది అంటాడు ఏ విధంగా అంటే ఖద్యోత అని దృష్టాంతం ఇస్తాడు ఖద్యోతం అని అంటే చీకట్లో మనకు కొన్ని పురుగులు ఆకాశంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇట్లా చెక్ చెక్ ఇట్లా మెరిసినట్టుగా కొన్ని పురుగులు తిరుగుతాయి చూసారా వాటికి ఖజ్యోతం అంటారు అయితే ఆ పురుగును కనుక మీరు ఒకవేళ తీసుకొని చూస్తే దాని యొక్క పుట్ట భాగము కడుపు భాగము దానిలో రేడియం ఉంటుంది కాబట్టి ఆ కడుపు భాగము అది ప్రకాశ రూపంలో ఉంటుంది ఆ కడుపు పైన భాగం అంతా కూడా జడ రూపం ఉంటుంది సగమేమో ప్రకాశ రూపము సగమేమో అప్రకాశ రూపము ఏ విధంగా కద్యూతం ఉంటుందో అట్లా ఆత్మ కూడా జడచేతన రూపం ప్రకాశ అప్రకాశ రూపము ఉంటుంది అని కుమారులు బట్టన్యాయులు చెప్తూ ఉన్నారు అపర బౌద్ధస్తువరికి ఇంకొక బుద్ధుని యొక్క శిష్యుడు ఎవరు మాధ్యమికులు అంటారు వీళ్ళు శూన్యవాది ఆయన ఏమంటాడు అసదే వేదమగ్ర ఆసీత్ ఇత్యాది శృత్య ఉత్పత్తి పూర్వము ఏముండే అసత్ అంటే ఏమీ లేదు అంత శూన్యమే ఉండే అని శృతి ప్రమాణం చెప్తుంది ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం శూన్యమే ఉండే అంటాడు కాబట్టి శృతి ప్రమాణాన్ని అనుసరించి సుషిప్త సర్వ అభావాత్ మరి అనుభవం కూడా ఉంది సుషిప్తు లోపల ప్రతి ఏం గోచరిస్తుంది చెప్పండి సుషిప్తులో అక్కడ ఏమన్నా మీ ఇల్లు కాని మీ ఒళ్ళు కాని మీ ఇల్లాలు కాని మీ పిల్లలు కాని ఎవరన్నా కనపడతారా సుషిప్తులో ఎవరూ లేరు కదా ఏమున్నది సర్వ అభావ ఏమి లేదు శూన్యం అంతే ఏం ఆ శూన్యమే ఆత్మా అని మాధ్యమికులు శూన్యవాది అహం సుషుప్త నా ఆశం ఇది ఉత్త స్వఅభావ పరామర్శ విషయ అనుభవాచ్చ శూన్ ఆత్మా ఇది వదతి తన అనుభవాన్ని కూడా చెప్తున్నాడు ఏమని అంటాడు లేసిన తర్వాత నాహం ఆశం నేను సుషిప్తుల్లో లేకుండే అంటాడు నేను లేనే లేను అంటే ఏమున్నట్టు శూన్యమే ఉన్నది అన్నట్టు విచిత్రమైన అనుభవం కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు సుషుప్తు నుంచి లేచిన తర్వాత ఉచిత పురుషుడు ఏమంటాడంటే పరామర్శించాడు సుషుప్త నాహమాసం సుషుప్తుల్లో నేను లేకుండా ఒంటిని అని అనుభవం ఉన్నది మరియు అసదేవ ఇదమగ్ర ఆసీద శృతి ప్రమాణం ఉన్నది కానీ సుశుప్తులో ఏ వస్తువు యొక్క ప్రతీతి లేనందువలన సర్వ అభావము అక్కడ అనుభవం ఉన్నందువలన అంత శూన్యమే ఉన్నది కాబట్టి శూన్యమే ఆత్మా అని శూన్యవాదాడు ఇది వదంతి చూసారా లోకాయతలు మొదలుకొని శూన్యవాది పర్యంతము ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాధిని స్వీకరించి దాన్నే ఆత్మ అనుకుంటున్నారు ఏ విధంగా అంటే అంధ మనం మొదల చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ ఏనుగను నిర్ణయించడానికి పది మంది గుడ్డోళ్ళు వచ్చి వాడు కాలు పట్టుకొని వాడు చెవి పట్టుకొని ఒకడు తోక పట్టుకొని ఇంకొక ఈ చెవి చేటలాగా ఉన్నందునుగు కూడా చేట లాగా అని చెప్పాడు వాడు ఆ కాలను చూసి స్తంభం లాగా ఉండడం వలన ఏనుగంటే ఎట్లుంటది అంటే స్తంభం లాగా ఉంటుంది అని ఇట్లా అందగజ న్యాయం వలె ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉపాధిని స్వీకరించి ఆయా ఉపాధిని ఆత్మగా భావించి భ్రాంతుల్లో పడి దాన్ని ఆత్మానించి ఉన్నారు ఇంద్రియాలా ఆత్మ మనస్సాత్మ బుద్ధి ఆత్మ అని ఈ విధంగా అనేక రకాలుగా లోకాయతను మొదలుకొని శూన్యవాదుల పర్యంతం నానా మతవాదులు వివాదం చేసుకుంటూ ఉన్నారు ప్రత్యేగాత్మ విషయంలో కానీ వీళ్ళందరిలో ఏ ఒక్కడు కూడా ప్రత్యేకాత్మను యథార్థంగా తెలుసుకోలేదు వీళ్ళంతా మూడాహ అనే గ్రంథకర్త శ్లోకంలో చెప్పాడు కదా వివేకహీనులు వీళ్ళంతా విచారం చేయలే పై పైన స్థూలంగా చేసి వాళ్ళకు ఏది కనపడితే ఏది ఆత్మగా కనిపిస్తే గది ఆత్మ అన్నారు అంతేగాని అసలేనటువంటి ప్రత్యేకాత్మను ఎవడు కూడా తెలుసుకోలేదు